రెంగూరు పల్లెలు తండ్రి నమ్మకదేవా మా ఇంత సమయం బట్టి ఇంత వందనాలు స్థితి తెలుస్తూ సాయంకాల సమయంలో మీరు చుట్టూ ఇచ్చిన కృపను బట్టి నీకు ఇంత వందనాలు మా సమయం దీవికనంగా చేయండి ఎంతో ఆశీర్వాద ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం చుట్టూ చేయండి మమ్మల్ని పురికొల్పండి తండ్రి నేను నీ పరిచయలు మమ్మల్ని నిలబెట్టండి యోగ్యమైన పరిచయం చేయటానికి అయ్యా తండ్రి నేను పలవరకమైన పరిచయం చేయడానికి నేర్పించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ప్రభా ఎక్కడైతే తండ్రి ఆయన ప్రభా ఎక్కడ లోటు ఉందో ప్రభా ఏ స్థలాల్లో లోటు ఉందో ఏ స్థలాల్లో అవసరత ఉన్నదో ఆ స్థలాల్లో ఈ పరిచయం చేయడానికి మాకు నేర్పించండి నశించిపోయే ఆత్మల కోసము ప్రభా తండ్రి నైనా ప్రార్థించే సమయం దయచేయండి తల్లి రచించిపోయే ఆత్మల కోసము ప్రభా తండ్రి ఆయన వాళ్ళ వాళ్ళకి స్వార్థ చెప్పేట్టు తండ్రి మమ్మల్ని తండ్రి నేను నీ ప్రభాని ఆత్మతో నింపి వాడుకోని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా చూ చూపించండి సహాయం చేయండి తండ్రి ఆయన సేవకులతో ప్రభా గడిపే సమయము అయ్యా తండ్రి యవనస్తులతో గడిపే సమయము ఎంతో లాభదాయకంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆ పరిచయం కోసం కావాల్సిన తండ్రి అన్ని వనరులన్నీ కూడా ప్రభా ఆత్మీయ స్థితి ప్రభా నేనా ప్రభా మాకు ప్రభా దాని గురించి సరైన ప్రభా నేనా ఆ ఫీలింగ్ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆత్మ నడిపింపు దయచేయండి నింపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం వాక్యంతో నింపండి వాడుకొని మహింపొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేసి కోరుకుంటున్నాం యోగ్యులను ఆ పాత్రను లేదు అయన్ను తండ్రి ఆయన ప్రభా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రత్యేకంగా తండ్రి నైనా ప్రభా ఏ రీతిగా తండ్రి నేను ఆ స్థలానికి మేము ప్రభా ప్రతి విషయంలో మీ సహాయం మాకు నిండుగా దయచేసి నడిపించమని కోరుకుంటున్నాం ప్రభా మా సమయం దీవనకరంగా చేయండి స్థుతించి ఆరాధించడానికి సమయం దీవనకరంగా చేయండి అంతేకాదు నీ వాక్యం చుట్టూరు గడిపే సమయం గురికొల్పబడి తండ్రి నేను ప్రభా ఆ గురించి మేము ఎంతగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించి నడిపించమని ప్రార్థన లేకుండా మేము ఏమీ చేయలేము ప్రభా నీ సహాయం లేకుండా మేమేమి చేయలేము చూపించమని కోరుకుంటూ పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని తో సహపాటి పాలి వారి గాను జసే దేవునితో సహపాటి పా వారి గాను జసే తుడివారసులనుగా మనలను ప్రభు చేసెనుగా తుడివారసులనుగా మనలను ప్రభు చేశనుగా దేవునితో సహపాటి పాలి వారిగాను చేసే దుష్టలోకాము నుండి అద్భుతముగా రక్షించే దుష్టలోకాము నుండి అద్భుతముగా రక్షించే అమూల్య వాగ్దనములిచి దైవ స్వభవ ముసగెనుగా అమూల్య వాగ్దనములిచి దైవ స్వభవ ముసగెనుగా దేవునితో సహపాటి పాలి వారిగాను చేసే దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితి దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితి మీ దేవుని దుసహపాటి పా గాను చేసే తుడివారసులనుగా మనలను ప్రభుజే శనుగా తుడివారసులనుగా మనలను ప్రభుజేనుగా దేవుని తు సహపాటి పాలివారిను జసే పరలు కపిలుపునందు పాలివారిను జసే పరలు కపిలు పునందు పాలివారి గాను జసే తన ఇంటి వారిని గాజే యమనల నేర్పరచే తన ఇంటి వారిని గాజే యమనల నేర్పరచే దేవునితో సహపాటి పాలి వారి గాను జసే క్రీస్తులో పాలువారై క్రీస్తు సుగుణములను పొంది క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొంది దృఢముగా నిలచెదము పట్టు వదల కామనము దృఢముగా నిలచెదము పాటు వదల కామనము దేవుని తు సహపాటి పాలివారిగాను జసే తుడివారసులనుగా మనలను ప్రభుజే సెనుగా తుడివారసులనుగా మనలను ప్రభుజే సెనుగా దేవుని తు సహపాటి పాలివారిను జీ రాబోవు మహిమందు పాలివారమనము ప్రభువు మహిమయందు పాలివారము మనము ప్రభు సెలవీ చెనుగా ప్రియులను మేల్కుల్పిదము ప్రభు సెలవీ చెనుగా ప్రియులను మేల్కొల్పిదము దేవుని తు సహపాటి పాలివారిగాను జసే తొడివారసులనుగా మనలను ప్రభుజేసెనుగా వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా దేవుని తు సహపాటి పాలి వారి ప్రేజలాడు వాక్యం ఎవరు చెప్తున్నారు సార్ ఏది మీకిద్దాం అనుకునే టైంకి మీరు మెల్లగా డ్రాప్ అయిపోయారు లేదు లేదు నేను వేరే ఒక మీటింగ్ లో ఉన్నాను నా మాట ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నప్పుడు నా మాట మీకు వినబట్టాల నేను మాట్లాడుతున్నాను అది ఎక్కడ దీన్ని కట్ చేసి దాన్ని ఆఫ్ చేసేసి మళ్ళీ దీనిలో జాయిన్ అయ్యాను అభ్యంతరం లేకపోతే నేను మాట్లాడతానండి చాలా కాలం వస్తుంది అభ్యంతరం ఏముంటుంది సార్ అదే సార్ పర్మిషన్ లేదు నా పర్మిషన్ కాదు నాట్ ఓన్లీ యూ సార్ యూ మీన్ టీమ్ లేదు లేదు టీమ్ కాదు సార్ వనిష్మస్ గారు చెప్తారు సార్ ఇప్పుడు చెప్పని చెాస్కర్ సరే సార్ అంటే మీకు ఇందా ఇందాక వనిష్మస్ గారు మీకు చెబుదామనుకున్నారు రవి ఆ లోపల మీరు డ్రాప్ అయ్యేసరికి చంద్రశేఖర్ సార్ చెప్తారన్నారు మీరే చెప్పండి సార్ మళ్ళీ చంద్రశేఖర్ సార్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటారు మీరు కదా సార్ సార్ సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిలుపులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు ఐదు ఆరు వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటే నేను చదువుతా ఉన్నాను ప్రభు నామ్ముకి మహిమకి కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మీ మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూడిగా నమ్ముచు గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లను నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవునికి మహిము కలుగును గాక అపశన పౌలు గారు ఈ విషయము తను జైల్లో ఉండి పిలిపి సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు తన బంధకాలను బట్టి తన శ్రమలను బట్టి తనకు వచ్చిన అవమానాన్ని బట్టి సంఘము ఏ మాత్రము కూడా వచ్చిన అవమానాన్ని సాగుడికైనటువంటి నిందను శ్రమను బాధను బట్టి మిగిలిన వాళ్ళు అభ్యంతరపడి వారి భక్తిని దేవుణ్ణి ప్రార్థనను సేవను నిర్లక్ష్యం చేస్తారేమో వెనకబడిపోతారేమో దిగజారిపోతారేమో మానేస్తారేమో దేవుడికి సేవకు సువార్తకు దూరమైపోతారేమో అనేటువంటి ఆలోచనతో ఏ విధము చేతలను వారిని ప్రోత్సహించి బలపరిచి వారిని దేవునిలోనూ సేవలోనూ ప్రత్యేకంగా సువార్తలో వారిని నిలవబెట్టాలి ముందుకు నడిపించాలి అది కూడా భయంతో బాధతో కాకుండా సంతోషంతో అంటే ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు అర్థము చేసుకొని దేవుడు నాతో మాతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆటంకాలు అభ్యంతరాలు అవమానాలు బంధకాలు ఎదురు దెబ్బలు తిరుగుబాటు తత్వం ఇవన్నీ మమ్మల్ని ఏమి చేయలేవు అసలు ఎలాంటి సమయంలోనే కదా ధైర్యం తెచ్చుకొని దేవుడి కొరకు అడుగు ముందుకు వేయాలి అనే భావన వారిలో కలిగించటం కోసం పౌల్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రాముఖ్యంగా ఆయన మొదలు పెడతాం ఎక్కడ మొదలు ఎక్కడ దెబ్బ పడుతుంది ఎక్కడ దెబ్బ పడితే ఏ బిట్లో ఏ పాట్లో ఏ విభాగంలో దెబ్బ పడితే దెబ్బ తగిలితే మొత్తం ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతుందో అది చూసుకొని అలా జరగకుండా ఉండటం కోసం ఆయన ఆ విషయం మీదే ఫోకస్ చేసి దాంతోనే ప్రారంభిస్తా ఉన్నాడు తర్వాత ఎట్లాంటుందో ముందు మనం పిచ్చాపాటి కాపురు లేకుంటే వేరే వేరే విషయాలు మాట్లాడుకునే దానికంటే ప్రాముఖ్యమైన విషయం మనం ముందుగా నన్ను మాట్లాడలేవ్వండి తర్వాత ఏమనంటే మళ్ళీ మాట్లాడుకుందాం అన్నట్టుగా ఈయన ఈయన ఉత్తరం రాసిన ఉత్తరం యొక్క ఉద్దేశాన్ని మొట్టమొదటిగా ఆయన ఆ ప్రారంభించి పిలిపి సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంటే అది మొదటి దినము నుండి ఇది వరకు స్వార్త విషయంలో మీరు నాతో పాలివారై యుండుట చూచి అని అంటున్నాడనమాట మొదటి దినం ఆ మొదట దినం ఏది అసలు మన జీవితంలో అనంటే అది మనం పుట్టినప్పుడుదా ఈ లోకంలో అడుగు పెట్టినప్పటి ఇది ఎప్పటిది అని ఆలోచన చేస్తే ఆది ఉంటది హానుక్ యొక్క జీవిత దినాలను జ్ఞాపకము చేస్తూ ఆయన తానుకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు పాటు బ్రతికాడు అని రాస్తాడు ఆయన గురించి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అతను బ్రతికినట్టుగా ఉంటది కానీ ఇక్కడ అరవై ఐదు సంవత్సరాలు అతను జీవించిన తర్వాత మూడు వందల సంవత్సరాలు మాత్రమే దేవునితో నడిచినట్లుగా మనకి వాక్యం సెలవిస్తుందనమాట ఆధికండ ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాలు హానుకు అరవది ఐదు ఏండ్లు బతికి మిథుషలను కనెను ఇరవై వాక్యం హానుకు మిథుషులను మిథూషలను కలిన తర్వాత మూడు వందల దేవునితో నడుచుచ్చు కుమారులను కుమార్తెలను కనెను నాకు అర్థమైన విషయం ఏమిటంటే మొత్తం దినాలేమో మూడు అయితే దేవుడు కౌంట్ చేస్తున్నాడు అరవై మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అని కాకుండా మూడు వందల సంవత్సరాలు మాత్రమే మూడు వందల సంవత్సరాలు మాత్రమే దేవునితో హానోకున్నటువంటి ఆ అవినాభావ సత్సంబంధాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు వాట్ అబౌట్ సిక్స్టీ ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ దాని లెక్కలోకి తీసుకోలేదు దేవుడు దాని లెక్కలోకి తీసుకోలేదు దేవుడితో గడిపిన క్షణాలు దినాలు సంవత్సరాలు దేవుని కొరకు దేవునిలో దేవునితో జీవించిన నడిచిన బ్రతికిన దినాలు మాత్రమే దేవుడు లెక్క తీసుకుంటున్నాడు లెక్క చూసుకుంటున్నాడు ఇప్పుడు మన వయస్సు ఎంతో మనకు తెలుసు మన వయసుతో దేవునికి సంబంధం లేదు మన వయసు ఎంత అని చెప్తే అడిగితే మనము యాభై యాభై అరవై అలా మనం చెప్పుకుంటూ పోతా ఉంటాం దేన్ని బట్టి అంటే మనం ఈ లోకంలో అడుగు పెట్టిన ఆ మొదటి రోజు నుంచి మొదటి దినము అనగా మనము భూమి మీద అడుగు పెట్టిన మొదటి రోజు కాదు లేక మనం పుట్టిన రోజుని బేచ్ చేసుకొని ఇక్కడ సేవకుడు మాట్లాడటం లేదు ఈయన లెక్క ఏమిటి అంటే ఆయన ఏ విషయం మాట్లాడుతున్నాడంటే ఈ లోకంలో మనము దేవునికి సంబంధము లేకుండా దేవునికి దూరముగా ఎంత కాలము బ్రతికిన ఆ బ్రతికిన దినాలు దేవుడు పరిగణలోనికి తీసుకోడు పరిగణలోకి తీసుకోడు ఆయన పరిగణలోనికి తీసుకునేటువంటి ఆ దినాలు ఏమిటంటే ఏ రోజైతే నేను పాపిని ఆయన తెలుసుకొని నా పాపములకు యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నిష్కలంక రక్తంలో ప్రాయచిత్తం కలుగుతుందని ఎరిగి ఆపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ రాకటి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అదిగో ఆ రోజు నుండి నమ్మి బాప్తిసం పొందే రక్షణ పొందిన ఆ రోజునే మొదటి రోజుగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు ఆ రోజు నుండే ఆ రోజు నుండేనట ప్రతి విశ్వాసి ప్రతి రక్షణ పొందిన వ్యక్తి అట ఏ రోజైతే ప్రభువును నిజ రక్షకునిగా తెలుసుకుంటావో అంగీకరిస్తావో రక్షణ అనుభవంలో అడుగు ఆ రోజు నుంచట ఆయనతో మనకి సరైన సంబంధం ఉన్నట్లుగా మొదటి రోజుగా ఆ రోజును తీసుకుంటాడట ఆ రోజు నుంచే స్వార్థ విషయంలోనట స్వార్థ పని విషయంలోనట మనము శావకుడితోనూ లేక దేవునితోనూ మనము పాలి భాగస్థలై ఉంటామట ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు రక్షణ పొందినటువంటి ఆ మొదటి దినము నుండి మనము క్రీస్తుతో లేక శావకుడితో పాలి భాగస్థులై ఉండాలి లేక ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఆ దీనికి ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక సేనా దయ్యం పట్టినటువంటి ఆ సహోదరుడు గరాశ ప్రాంతంలో దెక్కపల్లి ప్రాంతంలో ఏ రోజైతే విడుదల పొందాడో ఆ దెయ్యాల నుంచి ఏసు నిజదేవుడు రక్షకు తెలుసుకున్నాడు ఆ రోజు అయ్యా నేను నీతో పాటు ఉంటాను నీతో పాటు వస్తాను నాకు అనుమతి ఇవు అనంటే నువ్వు నాతో వచ్చి నాతో అడుగులు వేస్తూ నన్ను వెంబడించటము మంచిది కానీ నువ్వు నాతో ఉన్నట్టే నేను చెప్పిన పని చేస్తే అన్నట్టుగా ప్రభు ఏమి చెప్తాడు అనంటే ఫిజికల్ గా నాతో ఉండక్కర్లేదు నేను చెప్పింది చేస్తే నువ్వు నాతో ఉన్నట్లే అన్నట్టుగా ప్రభు అతనికి ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి సాక్ష్యం నీవు ఏ విధమైన గొప్ప కార్యములు నీ పొందుకున్నావో దేవుడు చేశాడో అది వెళ్ళి నీ ఇంటి వాళ్ళకి చెప్పమన్నాడు అంటే అతను ఇంటి వారికి మాత్రమే కాదు చెప్పేసి మౌనంగా ఉండలేదు వాళ్ళ ఊరు వాళ్ళకి దగ్గపో అంటే టెన్ సిటీస్ పది పట్టణాలు వారికి పట్టణం అయిపోయిన తర్వాత పట్టణానికి ఆ పట్టణం అయినాక పట్టణానికి ప్రతి పట్టణములో దాదాపుగా ఆ ప్రాంతంలో ఇంటిలో నుండి మొదలుపెట్టి ప్రతి పట్టణంలో స్వార్తను ప్రకటించగలిగాడు ఆ దెయ్యములు పట్టిన వ్యక్తి అంటే అతను రక్షణ పొందిన నా ఉద్దేశం అతను రక్షణ పొందిన మొదటి దినము నుండి అతను క్రీస్తు కొరకు సువార్త చేసే సువార్థికుడుగా క్రీస్తుతో పాలివాడై ఉన్నాడు అన్న సంగతి నాకు అర్థమైంది ఆ రోజునే మొదటి దినముగా ప్రభు శావుకుడు ఇక్కడ పరిగణిస్తూ ఉన్నాడు అన్నమాట అన్నమాట మనము మరి యేసును నమ్ముకున్న తర్వాత ఎంత కాలం తర్వాత సువార్థ ప్రకటించడం మొదలు పెట్టామో మనకు తెలియదు చాలా మంది నిబంధనలు నియమాలు పెడతారు రక్షణ పొందిన తర్వాత నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే మూడు రోజులు ఉపవాసం ఉండాలి కొండమైకి ఎక్కాలి గుండు గుట్టించుకోవాలి జేబులు గాలి చేసుకోవాలి ఏదేదో చెప్తా ఉంటారు నువ్వు మాల వేసుకోవాలి నువ్వు ఉపాసం ఉండి ఏం తినకూడదు ప్రత్యేకంగా అడవులో గడపాలి ఇట్లాంటివన్నీ చెప్పుకుంటావు వాయిదా వేస్తావు నువ్వు రెండు సంవత్సరాల తర్వాత బాప్తీసం తీసుకోవాలి ఈలోపు నువ్వు వాక్యం నేర్చుకోవాలి ఈ సుత్తి సోధికప్పులు అని చెప్పుకుంటే సేవకులు విశ్వాసుల్ని కొత్తగా నమ్మిన వారికి విషయం తెలియజెప్పకుండా బైబిల్ అర్థం కాకుండా చేసి వారిని ముసుగులో పెట్టేసి జీవితాలతో ఆడుకుంటూ క్రీస్తుకు వారిని దూరం చేస్తున్నారు ఈ సువార్త పని జరగకుండా ఈ సేవకులే ఆటంకపరుస్తూ ఉన్నారు యాక్చువల్లీ రక్షణ పొందిన మొదటి జనము నుండే సువార్థ ప్రకటించాలని క్రీస్తు అనుభవంలోంచి తెలియజేస్తున్నాడు ఇక్కడ హేతులు క్షమించండి పౌలు గారు కూడా రక్షించబడినటువంటి మొదటి జనము నుండి అంటే ఆ మొదటి జనము నుండి ప్రభువు తెలుసుకున్న ఆ మొదటి జనము నుండి వీళ్ళు సువార్థ వాళ్ళు యాక్టివ్ గా పాటు వాళ్ళు పాలిభాగస్తులైన పాలి భాగస్తులు అనంటే పార్ట్నర్ పార్ట్నర్షిప్ కలిగి ఉన్నారు ఈ దేవుడి పనిలోన సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా నట పార్ట్నర్స్ కావాలంట పార్ట్నర్షిప్ మనం కలిగి ఉన్నామంట ఒక వ్యాపారంగా చూసుకుంటే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళకి లాభం షేర్ ఎంత షేర్ ఉంటే అంత లాభం అనేది ఉంటుంది ఖచ్చితంగా మొదటి రోజు నుంచి ఆ పార్ట్నర్షిప్ మనం దేవుడు తనతో కూడా మనము తోటి సేవకులుగా తోటి జత పని వారులుగా పనిచేసే ఒక సేవకుడికి ప్రతి వ్యక్తికి ప్రతి రక్షణ పొందినకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు దయచేసి మూట్లో పెట్టాను దాన్ని ప్రతి రక్షణ పొందిన వ్యక్తికి దేవునితో ఈ దేవుని రాజ్య నిర్మాణ క్రమం పనిలో మనకి పార్ట్నర్షిప్ అనుగ్రహిస్తూ ఆయనతో పార్ట్నర్షిప్ అంటే మోసము లేనిది జీవనకరమైనది ఆశీర్వాదకరమైనటువంటి అనుభవము అన్న విషయము జ్ఞాపకము చేస్తూ రెండవది ఎప్పుడు మనము సువార్త ప్రకటించాలన్న దానికి వెంటనే దకపొరిలో ఉన్న పది పట్టణాల్లో దయాలకు వదిలిపోయినటువంటి వ్యక్తి ప్రకటించాడు రెండవది వచ్చేసి సమరయ్య తాను రక్షణ పొందిన తర్వాత ఇమీడియట్ గా అదే రోజు ఆ సమరయ్య పట్టణము అంతటిని కూడా క్రీస్తు సువార్తతో నింపి ఆ ప్రజలందరినీ క్రీస్తు కొరకు నడిపించింది ఒక రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను పది పట్టణాల్లో సువార్త ప్రకటించిన వ్యక్తిగా ఆ సేనా దయముల నుంచి విడుదల పొందిన వ్యక్తి ఉన్నాడు అందులో ఎంత మంది క్రీస్తుని నాకు తెలియదు కానీ ఎంత మంది నమ్ముకున్నారా అనే దాని మీద పక్కన పెడితే అతనైతే సువార్త ప్రకటించడం అనేది నాకు ప్రభు ఇచ్చిన భారం ఇది నా బాధ్యత అని వాళ్ళు వెళ్ళి పనిచేశాడు చెప్పాడు అతను ఎవరు ప్రోత్సహించేవారు లేకపోయినా అతను పనిచేస్తూ వచ్చాడు దేవుడికి మహిమ కలుగును గాక రెండవది వచ్చేసి ఈ సహోదరి పది పట్టణాల్లో స్వార్త చెప్పలేదు కానీ ఒక పట్టణాన్ని పూర్తిగా ప్రభు కోసం సంపాదించి నడిపించగలిగింది ఎంత గొప్ప రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు దేవుడికి మహిమ కలుగును గాక జ్ఞాపకం చేసుకోవాలి మనము ప్రకటించే లాభము అంటే ఎంత లాభం ఉంటుంది అనే ఆలోచన లేకుండా ఖచ్చితంగా లాభమైతే ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖం వాటం లేకుండా మనం వెళ్ళి ప్రకటించాలి ప్రకటించాలి రెండవదిగా రెండవదిగా మనం ప్రకటిస్తున్నప్పుడు మనం చేసే పనిలో ఖచ్చితంగా రిటర్న్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి రిటర్న్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తూ పని చేయాలి ఈ స్త్రీ అది పట్టణాలు పోయి ప్రకటన చేయలేకపోయిందేమో కానీ ఒక పట్టణాన్ని పూర్తిగా ప్రజలందరినీ క్రీస్తు యొద్ధకు నడిపించగలిగింది వాళ్ళు వచ్చిన తర్వాత అంటున్నారు ఈ అమ్మాయి చెప్పిన మాటలని కాదు కానీ మేము చూసి విన్నదాన్ని బట్టి మేము నమ్ముతున్నామయ్యా అనే వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు మాతో పాటు ఉండమని వారు కోరుకున్నారు క్రీస్తుని వారితో వారి గుండెలు ఊర్లో వారి కుటుంబాలతో ఉండమని ఉండున్నట్లుగా వాళ్ళు ఆశ కలిగి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుడికి మహిమ కలుగును గాక నా ప్రియమైనటువంటి ఈ పని చేసే మన అందరము కూడా క్రీస్తులో జ్ఞాపకం చేసుకోండి క్రీస్తుతో మరియు శావుకులతో మనము పాలి భాగస్థులము అంటే పార్ట్నర్స్ అయి ఉన్నాము పార్ట్నర్స్ అయి ఉన్నాము ఖచ్చితంగా గొప్ప ఫలము మన అనుగ్రహించబడుతుంది ఈ సువార్థ పనిని ఈ సువార్థ పనిని మనలో ప్రారంభించినాడు ఇది మన తెలివి మన బలము మనకు వచ్చిన జ్ఞానము ఆలోచన మన దర్శనము కాదు ఇది ఈ మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు ఏసు క్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగించునని రూడుగా నమ్ముతున్నాను అని అంటున్నాడు అనమాట ఈ సువార్త ప్రకటించటము అనేది క్రీస్తుతో పార్ట్నర్షిప్ కలిగి ఉండటం ఇది ఒక గొప్ప సత్క్రియ మంచి పని అట ఇది ఈ ప్రపంచంలో ఉన్న అన్ని పనుల కంటే స్వార్థ ప్రకటించడం అనేది మంచి పని ఉత్తమమైన పని స్రాష్టమైన పని గొప్ప పని అని చెప్తున్నాడు గొప్ప పని అని చెప్తున్నాడు దాన్ని గ్రేట్ కమిషన్ గా మత్తేవార్థ ఇరవై ఎనిమిది వాక్యాల్లో ప్రభు చెప్పిన మాటను ప్రపంచం క్రైస్తవ ప్రపంచం అంగీకరిస్తూ ఉంది మహిమ కలుగును గాక ఈ పని మనలో ప్రారంభించిన వాడు కొనసాగిస్తాడు అంటున్నాడు క్రీస్తు రాకడ దినం వరకు కూడా మనలో ఎవరు ప్రారంభించారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలో దీనిని ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగునుగాక వారు క్రీస్తు నిజదేవుడని తెలుసుకున్నప్పటికీ భయపడి ఆగిపోయి దాక్కున్నారు కానీ పెంతకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారిలో దిగి తర్వాత వారు వారు తైరిము వహించి భయపడి అబద్ధము చెప్పి బొంకిన వ్యక్తి పేతులు గారు పరిశుద్ధాత్మ అభిషేకము ఆత్మ శక్తి అతలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వాళ్ళు పొందుకున్న తర్వాత ఆత్మ ఇచ్చిన ధైర్యంతో ఆ కరేజ్తో నిలబడి అంటున్నాడు ఏ యూదుల మధ్య ఏ యూదుల ముందు నిలబడటానికి భయపడి పారిపోయే ప్రయత్నం చేశాడో దాక్కున్నాడు అబద్ధం చెప్పాడు అదే వ్యక్తి అదే యూదులు ముందు నిలబడి చెప్తున్నాడు మీరు సిలువ వేసిన క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను అని అబాబా ఆ ఆత్మ ధైర్యంతో చెప్పిన సువార్తను బట్టి మొట్టమొదటి స్వార్థ ప్రసంగములో మూడు మంది రక్షణ పొందాడు మనం వందల ప్రసంగాలు చేస్తున్నాం ఒకడు కూడా రక్షణ పొందు రక్షణ పొందుతున్నాడు లేదో మనకు తెలియదు చెప్పే వాక్యం చెప్పే వాళ్ళు నమ్ముకునే వాళ్ళు తక్కువయ్యారు ఎందుకనంటే వారు చెప్పే విధానంలో ఏంటి వారిలో పనిచేసే ఆత్మ అంతగా పనిచేయడానికి అవకాశం ఇవ్వకపోవటమేనేమో అనేది నా భావన నా భావన మనము కాకుండా మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే పని ప్రారంభించి మాట్లాడించి పని జరిగిస్తే కొనసాగిస్తే అందులో గొప్ప ఫ్రూట్ ఫలము అనేది ఉంటుంది అన్నమాట అది నాకు అర్థమైన విషయం ఈ పని ప్రారంభించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ను నడిపించు వాడై ఉన్నాడు ఎప్పటి వరకు అంటే ఏసుక్రీస్తు రాకడ వరకు లేదా మన పోకడ వరకు దీన్ని కొనసాగించేవాడై ఉన్నాడు ఇది పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగిస్తాడు అయితే అయితే ఈ లోపు మనం మన జీవితములో వ్యక్తిగతము కుటుంబ పరము మనం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు అవమానాలు ఇబ్బందికరమైనటువంటి అనుభవాలు వీటన్నిటిని బట్టి మనం ఏ మాత్రము కూడా వెనక్కి పోవడానికి వీల్లేదు సేవకు దూరం అవటం అనేది వీల్లేదు ఏ మాత్రం కూడా వెనక్కి అయ్యో నేను ప్రకటిస్తున్నాను దెగపోలి పది పట్టణాల్లో ఆ దేయాల నుంచి విడుదల వాడు వాడిలాగా ప్రకటిస్తున్నాను కానీ ఎంత రిటర్న్స్ ఉంటాయి అనేటువంటిది ఆలోచన చేసి రిటర్న్స్ పెద్దగా లేవు కదా అని ఆగిపోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ఫలం ఉంటుంది ఎందుకో ఎప్పుడు ఉంటుందో తెలుసా మనం కాకుండా మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినప్పుడు ఈ పనిని కొనసాగించేవాడై ఉన్నాడు ఆయన మాట్లాడితే ఆయన పని చేస్తే గొప్ప ఫలము మన జీవితంలో ఉంటుంది ఒక గొప్ప రిటర్న్స్ మనం చూడబోతా ఉన్నాము దానితోనే ఆ కరేజ్తోనే ఆ ధైర్యంతోనే అండి ఆ ప్రోత్సాహంతోనే మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైన భేదాభిప్రాయములను బట్టి దేవుని పని ఆటంక ఎవరు ఆగిపోవడానికి వీలు ఎవరు ఇబ్బంది పడి ఏమాత్రం కూడా వెనకంజ వేయడానికి వీలు అని దైవజండు ప్రోత్సహిస్తున్నాడు అదే ప్రోత్సాహకరమైన మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక నేను నా మట్టుకు నాకు కూడా సంతోషము కలుగుతుంది సేవకుడు చెప్పిన మాటనే నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను ఇదే మాట నేను కూడా చెప్తా ఉన్నాను మనంత టీమంతటిని బట్టి మంచి సహోదరుని సమర్పణ అంకిత భావము సేవాభారము దేవుని సేవ ఇది నా జీవిత జ్యయము అని భావముకైనటువంటి వారిని దేవుడు ఏకము చేశాడు సాతాను ఏదో ఒక రకంగా డివైడ్ అండ్ రూల్ అనేటువంటిది సాతాను ఆలోచన ఐక్యపరిచి వాడుకోవటం అనేది దేవుని యొక్క ఆలోచన సాతాను రకరకాలుగా మన ఐక్యతను ఈ స్వార్థ సేవను మనకున్న ప్రేమ బంధాన్ని అది బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వారికి ఏమి అవకాశం ఇవ్వకుండా నష్టము కలిగినను బాధ కలిగినను ఏమిటి ఇబ్బంది కలిగినను మనం తొందరపాటు తనముతో నిర్ణయాలు తీసుకోనకుండా సమాధానముతో మనము ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన బలంగా వాడుకుంటాడు అనేది నా ఆశ నా ప్రార్థన అయ్యున్నది దేవుడికి మహిమ కలుగును గాక నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఇలాగే పని ఇలాగే దేవుని పని మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించాలని జరుగుస్తున్న ఈ పని ఎప్పటికీ ఆయన రాకడ వరకు కొనసాగించాలని లేక మన పోకడ వరకు ఆయన కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను నేను ఆశిస్తున్నాను అలాగే ప్రభును సృతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ దేవుడు ఇలాగనే ఈ టీంని ఈ పరిచయను సువార్తను మనము సువార్త చేస్తూ ఉన్నాం అనేకమైన సువార్థికులను సంఘములు మనం వెళ్ళే ప్రతి చోట ప్రతి సంఘములో సువార్థికులను లేవనెత్తేటట్టుగా ప్రోత్సహించి రావాలి అనేటువంటి ఒక ఆశ ఆలోచన మనం కలిగి ఉన్నాం అలాగే పనిచేద్దాం అనేకమైన సువార్థికులను లే మన లేవనెత్తట్టుగా మనము సేవకులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మనం ప్రోత్సాహాన్ని కలిగించుదాం దేవుడు మనల్ని అలాగున వాడుకొని ఒక గొప్ప సైన్యము సువార్త దళాన్ని సైన్యాన్ని దేవుడు మన ద్వారా లేపును గాక మనల్ని ఆ కోణంలో బలంగా వాడుకొను గాక అట్టి కృపను మన అందరికీ దేవుడు దయచేయను గాక శావకుడు ఉన్నా కొన్నిసార్లు నేను అన్నిసార్లు నీతో నేను ఉండలేకపోతున్నాను నన్ను మన్నించండి దేవుని పనిలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ అన్ని పర్యాయములు ఈ ప్రార్థనలో నేను జాయిన్ అయినా అవకపోయినా కొన్నిసార్లు మీతో పాటు నేను ప్రయాణం చేయలేకపోతున్నాను అయినా అవకపోయినా ప్రయాణం చేసినా చేయకపోయినా కొన్నిసార్లు మీతో పాటు ఆ ఫీల్డ్ లో ఉండలేకపోతున్నాను నేను ఉన్న లేకపోయినా పని ప్రారంభించిన పరిశుద్ధ అప్ప దేవుడు టీమ్ తో ఉన్నాడు కాబట్టి ఆయన కొనసాధిస్తాడు సాధ్యమైనంత వరకు మిస్ కాకుండా రావడానికి ప్రార్థనలోకి కానివ్వండి సహవాసంలోనికి కానివ్వండి సువార్థ పనికి కానివ్వండి ఫీల్డ్ లోకి కానివ్వండి సాధ్యమైనంత వరకు నేను మితో కలిసి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను మన టీం దీవునికరంగా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవునికి స్థానము ఇద్దాము మనం చేసే పని మనుషులతో కాదు దేవునితో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నాం దేవుని గొప్ప వ్యాపారం గొప్ప పని రాజ్యంలో మనం పాలి భాగస్థం పార్ట్నర్షిప్ అయి ఉన్నాము కాబట్టి దేవుడు గొప్ప రిజల్ట్ ఆ ప్రతిఫలం మనకి ఇవ్వబోతా ఉన్నాడు ఫలము మనం గొప్పగా వాడుకోబోతున్నాడు గొప్పగా దేవుడు మనల్ని వాడుకుంటాడు వాడుకోవాలని కోరుకుంటూ మనందరం కలిసి అలాగే దీవనకరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సా మన ఆసుతుల్లో మన పరిస్థితుల్లో అర్థం చేసుకుని ఒకరికొకరు పరిస్థితిని కలిగిన ఆ సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ ఆ ముందుకు సాగుదాము అట్టి కృపను ప్రోత్సాహాన్ని సహాయాన్ని దేవుడు అనుగ్రహించి ఈ పరిచయం ముందుకు దేవుడే పరశుదాత్మ దేవుడే నడిపించును గాక ధన్యవాదములు amen okay and thank you what to address the war